ఏమండి మీలో ఎంత మంది హర్యానా వాళ్ళు ఎంతమంది కేరళ వాళ్ళు ఎంతమంది ఒరిస్సా వాళ్ళు మాలో నేను ఒకరిస్సా వాణ్ణి ఆయన కేరళవాడు తక్కిన వాళ్ళు హర్యానా వాళ్ళు అయితే తక్కిన పది మంది హర్యానా వాళ్ళన్నమాట కాదండి అతను మధ్యప్రదేశ్ ఇతను మరాఠీవాడు ఎనిమిది మందిమే హర్యానా వాళ్ళం లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ ఏమండి మీలో ఎంతమంది హర్యానా వాళ్ళు ఏమండి మీలో ఎంత మంది హర్యానా వాళ్ళు ఎంతమంది కేరళ వాళ్ళు ఎంతమంది కేరళ వాళ్లు ఎంతమంది ఒరిస్సా వాళ్ళు ఎంతమంది ఒరిస్సా వాళ్ళు మాలో నేను ఒకరిస్సా వాణ్ణి మాలో నేను ఒకరిసా వాణ్ణి కేరళవాడు ఆయన కేరళవాడు తక్కిన వాళ్లు హర్యానా వాళ్లు తక్కిన వాళ్ళు హర్యానా వాళ్ళు అయితే తక్కిన పది మంది హర్యానా వాళ్ళన్న మాట అయితే తక్కిన పది మంది హర్యానా వాళ్ళన్న కాదండి కాదండి అతను మధ్యప్రదేశ్ వాడు అతను మధ్యప్రదేశ్ వాడు ఇతను మరాఠీ వాడు ఇతను మరాఠీ వాడు ఎనిమిది మందిమే హర్యానా వాళ్ళం ఎనిమిది మందిమే హర్యానా వాళ్ళం డ్రిల్స్ రెప్యుటేషన్ డ్రిల్ స్టార్ట్ మీరు హిందీ వాళ్ళు మీరు హిందీ వాళ్ళు మేం తెలుగు వాళ్ళం మేం తెలుగు వాళ్ళం వాళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళు అమెరికా వాళ్ళు వీళ్ళు రష్యా వాళ్ళు వీళ్ళు రష్యా వాళ్లు ఆయన ఒరిస్సా వాడు ఆయన ఒరిషా వాడు ఇతను అస్సాం వాడు ఇతను అస్సాం వాడు తక్కిన వాళ్ళు మరాఠీ వాళ్ళు తక్కిన వాళ్ళు మరాఠీ వాళ్ళు అప్ మరాఠీ వాళ్ళు మరాఠీ వాళ్ళు వాళ్ళు వాళ్ళు మరాఠీ వాళ్ళు వాళ్ళు మరాఠీ వాళ్ళు వాళ్ళు మరాఠీ వాళ్ళు తక్కిన వాళ్ళు మరాఠీ వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఎంత మంది హర్యానా వాళ్ళు ఎంతమంది హర్యానా వాళ్ళు వాళ్ళలో వాళ్ళలో ఎంత మంది హర్యానా వాళ్ళు వాళ్లలో ఎంత మంది హర్యానా వాళ్ళు తక్కినా తక్కిన వాళ్లలో ఎంత మంది హర్యానా వాళ్ళు తక్కిన వాళ్లలో ఎంత మంది హర్యానా వాళ్లు రెస్పాన్స్ డ్రిల్ వాళ్ళలో ఎంత మంది హర్యానా వాళ్ళు ఎనిమిది వాళ్ళలో ఎనిమిది మంది హర్యానా వాళ్ళు వాళ్ళలో ఎంత తెలుగు వాళ్ళు తొమ్మిది వాళ్లలో తొమ్మిది మంది తెలుగు వాళ్ళు వేళ్లలో ఎంతమంది ఒరిస్సా వాళ్ళు వీళ్లలో పది మంది ఒరిస్సా వాళ్ళు ఈ విద్యార్థులలో ఎంతమంది కనడం వాళ్ళు ఈ విద్యార్థులలో పదకొండు మంది కనడం వాళ్ళు మీలో ఎంతమంది విద్యార్థులు ఇద్దరు మాలో ఇద్దరం విద్యార్థుల మీలో ఎంతమంది మంది ఒరిసా వాళ్ళు మాలో ఆరుగురం ఒరిస్సా వాళ్ళం మీలో ఎంతమంది మంది ఇంగ్లీష్ వాళ్ళు మాలో ఏడుగురం ఇంగ్లీష్ వాళ్ళం మీలో ఎంత హిందీ వాళ్ళు ముప్పై మాలో ముప్పై మంది హిందీ వాళ్ళం మాలో పది మంది తెలుగు వాళ్ళం వాళ్ళు వాళ్లలో పది మంది తెలుగు వాళ్ళు మీలో పది మంది తెలుగు వాళ్ళు వీళ్ళు వీళ్లలో పది మంది తెలుగు వాళ్ళు మేము మాలో పది మందిని తెలుగు వాళ్ళం ఆ విద్యార్థులలో పది మంది తెలుగు వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు హర్యానా వాళ్ళు వాళ్లలో ఎంత మంది హర్యానా వాళ్ళు మేము హరియానా వాళ్ళం మాలో ఎంత మంది హర్యానా వాళ్ళు తెలుగు వాళ్ళు మీలో ఎంత మంది తెలుగు వాళ్ళు వీళ్ళు హిందీ వాళ్ళు వీళ్లలో ఎంత మంది హిందీ వాళ్ళు ఆ అమ్మాయిలు తెలుగు వాళ్ళు ఆ అమ్మాయిలలో ఎంతమంది తెలుగు వాళ్లు